సంకీర్తన రెండు వందల తొంభై ఎనిమిది కాలాంతకుడను వేటకాడెప్పుడు తిరుగాడును కాలంబని ఎడి తీవ్రపు గాలి వెరవిరగి పరమపదంబు చేసిగును నరమృగములకు తరమిడి సంసార పుటోదములనే ఆగించి ఉరవడి చేసిన కర్మపుటూరులు దరిద్రంబను వల మాయ అనుపోగులు ఒక వెరవున వేసి కదుముక వచ్చేటి పలు రోగపు కుక్కల నుసి నుసికొలిపి వదలక ముదిసిన ముదిమే గట్టి వదలుచు మృత్యువు పంది ఓటై నల్లెట ఆడగ పదిలముగా కింకరులను చొప్పరుల పరవిడిచి ఆవోదంబుల చిక్కక ఆ ఊరులను తెగనుకి ఆ కాండ నదిలించి ఆచేనే సొచ్చి పావనమతి పొరవొడిచి పరమానందము బొందుచు శ్రీవేంకటపతి మనమున చింతించి నరమృగము